కీర్తన అరవై ఐదు ఏ దశ మోక్షము లేదు ఎవ్వరిక నేరు మీ వేదాంత శ్రవణము వెట్టికి చేశేరా అంతా బ్రహ్మమైతే నాతో మా ఒక్కటి చింతింప గురుడు లేడు శిష్యుడూ లేడు బంతినే ముక్తుడూ లేడు బద్ధుడూ లేడిట్లయితే ంతుల సత్కర్మ మెల్ల వరతపాయభో ఇహమె కల్లనేరు ఏటికి పుట్టినవారు సహజమే ఇద నేరు చవనేటికి మహిమీకు బోధించిన మహాత్ముశంకరాచార్యుడు అహర్హమేమయ్యున్నానాతనికేది గతి కొందరికి సుఖమిది కొందరికి దుఃఖమది ఇందూజిక్కిం బ్రహ్మమునకి ఘోరమేలా అందిన శ్రీ వెంకటేశ్వడంతరాత్ముడొక్కడితే మందలించి కొలువరు మంటి కామి